గణపతిమే ఉపమశ్రవస్తమేష్టరాజి బ్రహ్మణా బ్రహ్మణ స్పత ఆన శ్రుణోి సీదసాదనం శ్రీమహాగణాధిపతాశివసార శకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపర్య వందే గురుపరంపరా ప్రసిద్ధే అదేన ఇత పరేశ్వర ఏ ధహరస్ అంతరాకాశ్య అంటే మరొక హేతు చెప్తున్నారు అయ్యో ఎందుకండి ఓకే చా అంటే మరొక హేతు దేనికి మరొక హేతు అంటే దహరహ అనేది ఆ దహరా ఆకాశము దాంట్లో ఏది దాంతో సహా ఎలాంగ్ విత్ ఇట్స్ కంటెంట్ ఆ దహర ఆకాశము అది భూతాకాశము కాదు జీవుడు కాదు పరబ్రహ్మయే అని చెప్పుటకు మరి ఒక హేతువు ఏంటి అంటే ప్రసిద్ధి ప్రసిద్ధి అనే ఇంకో హేతువు వలన కూడా పరమేశ్వరుడే కానీ భూతాకాశము జీవుడు కాదు భూతాకాశాన్ని మనం మిగిలిపెట్టేసాం మొదటి రెండు మూడు సూత్రాల్లోనే భూతాకాశ ప్రసక్తిని పక్కన పెట్టేసాం ఇంకా జీవుడే మిగిలేడు ఇక్కడ ఇక్కడ జీవుడు అక్కడ దేవుడు ఉన్నాడనే అదే మిగిలింది కాబట్టి ఇక్కడ ఉన్న దహరము జీవుడు అనే ఒక పూర్వపక్షం ఏదైతే కలదో పూర్వపక్షం అది సత్యం కాదు ఇక్కడ ఉన్న దహరము దహరము ఆకాశం దహరాకాశం అది పరమేశ్వరుడే దహర అస్మిన్నంత ఆకాశ అని మంత్రం చెప్తోంది అస్మిన్నంత ఈ దేహం లోపల దహర అని చెప్పింది అది పరమేశ్వరుడే ఎందువల్ల అంటే ఇంకొక హేతువు కూడా ఎత్కారణం ఆ పదం వల్ల ఇంట్రెస్టింగ్ పదం యత్కారణం అంటే కారణం ఏమంటే అని అర్థం కానీ ఆకాశశబ్ద పరమేశ్వరే ప్రసిద్ధ ఆకాశ శబ్దము పరమేశ్వరుని ఎందు ప్రసిద్ధమైన శబ్దం వేదాంతులు పరమేశ్వరుని ఎందు ఆకాశ శబ్దాన్ని వాడుతూ ఉంటారు అంటే సర్వమును ప్రకాశింపజేసేది అనే అర్థంలో ఆకాశ శబ్దాన్ని వాడతారు ఇప్పుడు ఈ చుట్టూ ఆకాశం చుట్టూ ఆకాశం ఉందని మీరు అనుకుని అక్కడితో ఆగిపోతారు అక్కడితో ఆగిపోకుండా చుట్టూ ఆకాశం ఉందని నేను తెలుసుకుంటున్నాను కాబట్టి చుట్టూ ఆకాశం ఉంది కదా ఇప్పుడు మీరు ఎక్కడున్నారో ఆకాశంలో ఉన్నారు ఏ దృష్టితోటి దేహ దృష్టితో చైతన్య దృష్టితోటి ఆకాశం మీయంగా ఉన్నది ఎందుకంటే ఆకాశాన్ని మీరు తెలుసుకుంటూ ఉంటారు మీ తెలివిలో ఆకాశం ప్రకాశిస్తుంది కాబట్టి ఆ విధంగా ఆకాశంతో సహా సర్వమును ప్రకాశింపజేసేటువంటి చైతన్యము అనే అర్థంలో ఆకాశ శబ్దము పరమేశ్వరుని ఎందు ప్రసిద్ధంగా ఉపనిషత్తుల్లో ప్రయోగింపబడుతూ ఉంటుంది కాబట్టి దహర ఆకాశ అనగానే భూతాకాశమునో జీవుడనో ఇలాగ పక్కదార్లు పట్టకూడదు దహర ఆకాశ అంటే పరమేశ్వరుడే ప్రసిద్ధిని బట్టి ఆకాశ శబ్ద ప్రసిద్ధి మూఢి వేదాంతులకు చాలా ప్రసిద్ధమైన అర్థం ఉదాహరణ ఎలాగంటే ఆకాశో వైనామ నామరూపయోర్నిర్వహిత అని ఒక మంత్రం ఉన్నది చాలోజ్యం అష్టమాధ్యాయంలో వచ్చింది ఇది చెప్పానంతకుముందు ఇప్పుడు నామరూపాలు ఉన్నాయి నామరూపములను నిర్వాహము చేసేది ఎవరు అంటే నిర్వాహము చేయుట అంటే వాటిని నిలబెట్టేది వాటికి ఒక వ్యవస్థను కల్పించేది ఎవరు ఇప్పుడు సినిమాకి వెళ్ళారనుకోండి ఆ స్క్రీన్ మీద నామరూపాలు ఉంటాయి స్క్రీన్ మీద ఉన్నవన్నీ నామరూపాలు స్క్రీన్ మీద పర్వతం ఉంటుంది ఏమిటంటే ఆ పర్వతము ఒక రూపము మనం రూపమైతే పర్వతానికి పదప్రయోగం ఏమిటి నామము ఆ రూపానికి అది నామము ఈ రూపానికి ఇది నామము స్క్రీన్ మీద నామరూపాలే ఉంటాయి అన్ని నామరూపాలే వాటన్నిటినీ నిర్వాహం చేసేది ఎవరు నిలుగు కాబట్టి అలాగే ఇది జగత్తు మీరంటే చూడండి తూర్పు తూర్పు ఎక్కడ స్టార్ట్ అవుతుంది మీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మీ దగ్గర నుంచి తూర్పు స్టార్ట్ అవుతుంది దిక్ అనేది మీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది తర్వాత కాలము అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీరు భావన చేసినప్పుడు స్టార్ట్ అవుతుంది దేశాన్ని కాలాన్ని స్టార్ట్ చేసేది మీరు తర్వాత నామరూపాల దగ్గరికి రండి ఘటము అది దాన్ని ఘటమని మీరంటే అది ఘటమైంది మీరు ఘటమైన అనకపోతే అది ఏదో అవుతు ఏదో అది ఏదో అయ్యుంటుందో అదే అయ్యుంటుంది కానీ అది ఘటమనే అవ్వాలంటే మీరు అనాలి కానీ ఇప్పుడు చూడండి మీరు ఆలోచించండి ఆ దృష్టాంతం అంత మటుకే బంగారం భూమిలో ఉన్నది కాబట్టి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే గోల్డ్ వస్తుంది ఆది మానవుడు ఎక్స్ట్రాక్షన్లో వేరగడం నెగ్గెట్స్ అని గోల్డ్ నెగ్గెట్స్ అంటే గోల్డ్ ప్యూర్ షేప్లో ముక్కల ముక్కల తింటు దొరుకుతుంది ప్యూర్గా రాతితో కలిసిపోయి ఉంటుంది మీరు ఆ రాతిని తీసి ఇలా ఇలా కొడితే ఆ రాయి ఊడిపోయి గోల్డ్ ముక్కొస్తుంది క్యాలిఫోర్నియాని గోల్డ్ గోల్డ్ రష్ అని ఇది అనేది నగ్గెట్స్ అంటారు వాళ్ళు నగ్గెట్ అనే మాట సో ఈ గోల్డ్ నగ్గెట్స్ చూసి ఆశ్చర్యపోయాడు ఒకడు ఏమన్నా ఇది మట్టిలో పడుంది ఇంతకాలం నుంచి ఎన్ని వందల సంవత్సరాల నుంచి మట్టిలో పడుంది అయినా కూడా ఈ పచ్చదనము ఈ మెరుపు దీనికి తగ్గలేదే అని ఆశ్చర్యపోయి అప్పటికే ఇనుము తగరము మొదలైన లోహాలు తెలిసి వాటితో పోల్చి చూసుకుంటే ఈ తగరము తామ్రము అంటే కాపరు వీటిని ఎంత తోమినా మొన్నడేప్పటికీ మళ్ళీ పాడైపోతూ ఉంటాయి ఇది అలా మట్టిలో పడేసేటట్లు పెట్టినా కూడా ఏమీ అవదే అని ఎవరికో ఐడియా వచ్చింది అప్పుడు వాడు దాన్ని ఆభరణం భావన చేశాడు అప్పుడు నెక్లెస్ అనే నామరూపాలు పుట్టేది కాబట్టి నెక్లెస్ అనే నామరూపాలు మానవుని యొక్క చైతన్య ప్రకాశం లేకుంటే నెక్లెస్ అనే నామరూపాలు లేవు ఇంకా ఆ రోజు నుంచి గతానుగతికోలోక అన్నట్టుగా ఒకరి అనుసం నుంచి ఇంకొకడు మొత్తానికి ఒక చేతన పురుషుడు ఆ దాన్ని భావన చేస్తేనే అది ఆ ఉంటుంది ఓ చేతన పురుషుడు భావన చేయాలి ఇప్పుడు సినిమా ఉండండి చాలామంది చాలా బాగుంది అనాలి అంటే ఆ సినిమాకి విలు వీళ్ళు విలువ వీళ్ళు బాగుందని అనకపోతే దానికి ఏ విలువ లేదు దానికి అది వాస్తవంలో స్వతహాగా హుళక్కి స్వతహాగా హుళక్కి అయినా కూడా దానికి విలువ ఇచ్చేది వీళ్ళు ఆ నామరూపములను నిర్వాహం ఎవరు నిర్వాహము అనేదాన్ని తెలుగులో నిర్వాహకము అన్నట్టుగా వచ్చింది నిర్వాటం చేశారని ఆయన అంటే ఆయన అంతా దాన్ని నా కొంప నిలబెట్టారని అర్థం అది సంస్కృతంలో నిర్వాహము అనే పేరుతో ఉన్నది సో నిర్వాహకం సో నామరూపములను నిర్వహించి ఎవరు అంటే చైతన్యం తెలియాలి ఇది ఘటము అని వీటి తెలుసుకోవాలి ఆ తెలుసుకో తెలుసు అది తెలుసుకోవడం వల్ల దానికి ఉరికి ప్రకాశము రెండు సత్తా స్ఫూర్తి ఉన్నది మీ వీడు సెన్స్ చేయాలి కాబట్టి ఆ చైతన్యమే నామరూపములను నిర్వహించేది ఇది మనం అంతా చూసాం మనృత్తులను అక్కడ సో అంటే మీరు భ్రమపడకూడదు ఆ నామరూపాలు తమను తామే నిర్వహించుకుంటున్నాయి అనే భ్రమ మీరు పడకూడదు నామరూపాలు తమను తాము నిర్వహించుకోవటం లేదు నామరూపములను మీరు నిర్వహిస్తున్నారు వీడు నా భార్య అనుకుంటే ఆమె భార్య అవుతుంది వీడు నా భర్త అని అనుకుంటే వీడు భర్త అవుతాడు అనుకోకపోతే భార్య అవ్వదు భర్త అవదు అనుకోవాలి అనుకుంటేనే భర్త అవుతాడు భార్య అవుతాడు అనుకుంటేనే కొడుకు అవుతాడు ఏదైనా అవుతాడు అనుకోవాలి బాస్ అయినా సబార్డినేట్ అయినా ఏదైనా అనుకోవాలి ఈ అనుకోవడానికి కొన్ని స్ట్రక్చర్సు మ్యారేజ్ సెరిమనీ ఏంటంటే వీళ్ళు ఇలా గట్టిగా అనుకుంటూ ఉంటారు పొద్దున్న అనుకుని మధ్యాహ్నం అనుకోవడం అలా కాకుండా వీళ్ళు పకడ్బందీగా జీవించి ఉన్నంతకాలం అనుకుంటారని ఒక సోషల్ స్ట్రక్చర్ కోసమని అలా పెట్టారు అయితే లాస్ట్ వేగస్ట్లో లాగా లాస్ట్ వేగస్ట్లో చేపల్ ఉంటుంది కెసినో ఉంటుంది కెసినోలోనే హోటల్ ఉంటుంది రూమ్ రూమ్స్ ఉంటాయి చీప్గా కూడా ఉంటాయి మీరు ఆ హోటల్లో రూమ్ తీసుకుని ఆ కెసినోలో దూరం ఆడుతూ ఉండొచ్చు భోజనానికి అక్కడికి వెళ్ళక్కల్లా అక్కడే భోజన వ్యవస్థలు సమృద్ధిగా ఉంటాయి మీకు ఎలా కావాల్సింది అక్కడ అన్ని లభిస్తాయి అక్కడ మీరు అమ్మాయిని చూసి మ్యారేజ్ చేయదలుచుకుంటే చర్చి కూడా చేపల్ అంటారు ఓ చేపల్ కూడా అక్కడే ఉంటుంది చేపల్ కూడా అక్కడే ఉంటుంది దాంట్లో మీరు వివాహం చేసేసుకోవచ్చు వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో లీగల్ ప్రొసీజర్స్ అన్నీ కూడా రెడీమేడ్ ఉంటాయి అన్ని లీగల్గా నెబ్రాస్కా స్టేట్ వాళ్ళు అలా తయారు కోసం ఒకవేళ వివాహం డిజాల్వ్ చేయదలుచుకుంటే పక్కనే డివోర్స్ కోర్స్ కూడా పక్కనే ఉంటుంది దాంట్లోకి వెళ్తే మళ్ళీ వాళ్ళు ఆ లీగల్ పేపర్స్ అన్నీ తయారు చేసి కావాల్సిన డబ్బో తీసుకుని ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే వాటిని కూడా వాళ్ళు రిజాల్వ్ చేసేసి మీకు చేసేస్తారు ఇది ఎలాగంటే మీరు ఎప్పుడైనా ఇక్కడ మ్యాజిస్ట్రేట్ కోర్టుకు వెళ్ళారనుకోండి అక్కడ ఒక చెట్టు ఉంటుంది మీరు మ్యాజిస్ట్రేట్ కోర్టుకు వెళ్తే ఒక చెట్టు ఉంటుంది ఎప్పుడైనా ట్రై చేస్తుండే మీరు ఓ చెట్టు ఉండి తీరుతుంది వాళ్ళు సికింద్రాబాద్ వెళ్ళారు ఓ చెట్టు ఉంది అక్కడ ఆ చెట్టు కింద ఒక ఆయన ఇక్కడ అలకోట వేసుకొని ఆయన ఏ కావాలి ఇక్కడ అడుగుతాడు అడిగితే నాకు ఫలానాలు కావాలంటే రా అని చెప్పేసి ఆయన ఏర్పాటు చేస్తాడు చెట్టు కింద ప్లేడర్ అని అంటారు కాబట్టి అక్కడ అంతే అమెరికాలో కూడా అంతే ఆ చేతలు పక్కన అటువైపు చచ్చాడుతూ ఉంటారు వాడిని వెళ్ళి డూ యూ వాంటర్న్ ఎస్ ఫర్ మ్యారేజ్ ఆర్ ఫర్ డివోర్స్ హీజ్ రెడీ ఫర్ రెడీ అంత నామరూపాలు జడమే జతనములను ప్రకాశిస్తాయి స్వతంత్రంగా ప్రకాశించవు కాబట్టి జడము వాటిని చేతనము ప్రకాశింపజేస్తుంది అవి స్వతంత్రంగా నిర్వాహం చేసేసుకుంటే చేతనములే అయ్యింది కాబట్టి ఈ నామరూపములను ప్రకాశింపజేస్తూ ఈ మొత్తం జగత్తంతా నామరూపాలు నామరూపాలతో ఇంకా ఏమీ లేదు అంత నామరూపం నామరూపం నారద నాకు ఇప్పటికే ఆశ్చర్యం నారద మహర్షి సమత్కుమారుడి దగ్గరికి వెళ్ళి నాకేమొచ్చునో నీకేమొచ్చునో చెప్పండి ఈయన చెప్పాడు గ్రహ విద్య నక్షత్ర విద్య భూత విద్య సామవేదం ఎదురువేద అన్నీ చెప్పాడు అంత పెద్ద లిస్టు పెద్ద లిస్టు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు ఆ లిస్ట్ అంతా అయిన తర్వాత అయిపోయింది ఆ లిస్ట్ నువ్వు చెప్పిందంత నామము మాత్రం తప్ప లేదు అని చెప్పాడు సలప్పు అంచేతనే నువ్వు ఇంకా సోపిస్తూ ఉన్నావు కూడా నామరూపాలు సో నా రూపమస్నేహ తథోపలభ్యతే గీతాచార్యుడు అంట ఆ రూపము ఇవేళ ఉన్న రూపం రేపు ఉండదు ఎంత చిత్రం అంటే సంసారం మనస్సులో ఇవాళ ఉన్న భావన రేపు ఉండదు ఈరోజు మిత్రుడు అనిపించిన వాడు రేపు శత్రువు అనిపిస్తాడు ఈరోజు శత్రువు అనిపించిన వాడు రేపు మిత్రుడు అనిపిస్తాడు వాడు ఏమీ వాడు వాడు ఎలా ఉంటాడో అలా ఉంటాడు నీ భావనే సర్వానికి మూలం ఆ నామరూపములను నిర్వహించేది ఆకాశమే అన్నప్పుడు ఆ ఆకాశ అర్థం జీవుడు కాదు దూత ఆకాశము కాదు ఆకాశ శబ్దానికి అర్థం పరబ్రహ్మయే ప్రసిద్ధమైనటువంటి అర్థం అది సర్వాణి హవా ఇమాని భూతాన్ని ఆకాశాదేవ సముత్పద్యే ఇది ప్రయోగదర్శనాత్ సో సర్వాణి హవా ఇమాని భూతాన్ని ఆకాశాదేవ సముత్పద్యంతే ఈ సకల ప్రాణులు కూడా సకల జగత్తు కూడా ఆకాశము నుండియే కూర్చున్నది అంటే ఆకాశము చైతన్యం ఆత్మచైతన్యం ఇది ఎ ఎంతకాలమైనా మీరు అనుష్ అలా అనుసంధానం చేసి తెలియదగ్గ విషయం తెలుసుకునే ప్రయత్నించదగ్గ విషయం ఇది అధ్యతనే శ్రవణ మనన నిరుధ్యాసనాలు ఎన్ని అవసరమయ్యాయి ఇప్పుడు మీరు సినిమా దృష్టాంతం తీసుకోండి సినిమా తెర మీద ఎన్ని భూతాలైతే ఉన్నాయో సర్వాణి హవా ఇమాని భూతాన్ని సినిమా తెర మీద ఎన్నుంటాయండి నాలుగు గంటలు సినిమా మూడు గంటలు సినిమా చూస్తే ఎన్నుంటాయి అదే మూడు గంటలు సినిమాలో గేమ్స్ బాండ్ సినిమా మీరు చూస్తే అది బ్రిటన్ పోతుంది బహామాస్ వెళ్తాడు తర్వాత రష్యా వెళ్తాడు నార్త్ కొరియా వెళ్తాడు మళ్ళీ అమెరికా వెళ్తాడు మళ్ళీ బ్రిటన్ వస్తాడు ఏది జేమ్స్ బాండ్ సినిమా ఇండియా కూడా వస్తాడు ఒకసారి జేమ్స్ బాండ్ జపాన్ కూడా వస్తాడు అంత సినిమా ఉంటుంది టూ అండ్ హాఫ్ అవర్స్లో వాడు ప్రపంచం అంతా చుట్ట కార్లో వెళ్తాడు విమానంలో వెళ్తాడు ర్యాకెట్లో కూడా వెళ్తాడు జేమ్స్ బాండ్ చేయండి ఒకటి ఉన్నదా సో ఆ విలన్ ఎలా ఉంటాడు వాడు కోట్ల ధనము ఇది అది ఎలా పడితే అలా ఉంటుంది ఆ జేమ్స్ బాండ్ సినిమా అంతా కూడా సర్వానికి హివాయిమాని భూతాన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి అవి ఆకాశాదేవ సముత్పత్తి అంతే ఆకాశం నుండి మాత్రమే ఆకాశం అంట ప్రకాశింపజేసేటువంటి వెలుగు నుంచి వస్తున్నాయి అదేవిధంగా కొడుకు కూతురు ఇల్లు వాకిలి నా డబ్బు నా సుఖం నా దుఃఖం నరకం స్వర్గం పాపం పుణ్యం ధర్మం అధర్మం నా వాళ్ళు పరాయి వాళ్ళు సో ఇదంతా కర్మ జ్ఞానం ఉపాసన ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది మీ నుంచి వస్తుంది మీరు నిద్ర లేకపోవడం ఆలస్యం మీరు అయింటికి నిద్రపోతున్నాడు మీరు నిద్రపోతుంటే వచ్చి లేవాటికి అన్నీ లేపింది లేపితే నేను ఇంకా లేవను అని ముసుగు వేసుకుని కొడుకుని నిద్రపోతాడు అంత ఆ జగత్తు అలా లేచి ఉంటుంది వెళ్ళి జగత్తు దానంతట అది ప్రకాశించానికంతట దానికి ఉనికి లేదు దానంతట దానికి ప్రకాశము అలా పక్కన పను ఉంటుంది నా రూపము సేహ తథోపలభించదు అలా పడుంటుందా జగత్తు పడుంటుందంటే లేకుండా ఆ సినిమా రీలు పడున్నట్టుగా పడుంటుంది వీడు నిద్ర లేవాలి ముసుగు తీయాలి తీసి కళ్ళు తెరవాలి అప్పుడు వస్తుంది జగత్ వచ్చిన ప్రారంభం ఎక్కడంటే సర్వాణి హివాయువానుభూతాన్ని ఆకాశం నుండే వస్తాయి కదా ఈ ఆకాశము ఆ సర్వంలో ఓ చిన్న ముక్కని పట్టుకుని దాంతో ఐడెంటిఫై అవుతుంది దాంతో మిగిలిన సర్వము తనకంటే భిన్నంగా ఉన్నట్టు ఈ ఈ ముక్కని ఆ సర్వాన్ని వాడవడవ సృష్టించాడు వీడే సృష్టిస్తాడు సృష్టికర్త వీడే సో ఆ విధంగా అది అనుసంధానం చేయాలి సర్వాణి హవాయిమాని భూతాన్ని ఆకాశాదేవ సముత్పత్తి ఉంటాయి చాలా ప్రాక్టికల్ అండి నాకు వేదాంతంలో ప్రాక్టికల్ కానీ ఏది కనపడలేదు అంచేతనే నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటాను ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాక్టికల్ ఇప్పుడు మీకు ఎవరి ద్వేషం కలిగిందనుకోండి వెంటనే మీరు మీలో మీరు చూసుకుని ఓ ఈ ద్వేషాన్ని నేను ప్రకటిస్తు ప్రకాశింపజేస్తున్నాను ఈ ద్వేషం నా నుంచి వస్తుంది నా నుంచి ఆవిర్భవిస్తోంది నా నుండి ప్రకాశిస్తుంది వాడు శత్రువునే నా నుండి శత్రువైన నేనే ప్రకాశింపజేస్తున్నాను ఆ శత్రువు ఈ తప్పు చేశాడు ఆ తప్పు చేశాడు ఆ తప్పులన్నింటినీ నేనే ప్రకాశింపజేస్తున్నాను వాడి మీద ద్వేషాన్ని కూడా నేనే ప్రకాశింపజేస్తున్నాను ఈ మనోవృత్తులన్నింటినీ వీటిని నిర్వాహం చేస్తున్న మనగాడిని నేనే అని మీరు తెలుసుకుంటే ఇవన్నీ జారిపోతాయి ఆ శత్రువు అవతలగిపోతాడు ద్వేషం అవతలకి పోతుంది ఆ వెలుగు మిగిలి ఉంటుంది ఎవరి మీద కోపం వచ్చినప్పుడు ఈ ఈ కోపాన్ని ఈ సర్వాన్ని నేనే ప్రకాశింపజేస్తున్నాను అని తెలుసుకుంటే మీకు ఆ కోపం నిలబడాలి బాహ్యంగా మీరేదైనా వ్యవహార దృష్ట్యా చేసి ఇదేదో చేస్తారు దాన్ని ఏమీ మీరేమీ చెడగొట్టుకోనక్కర్లేదు కానీ మీ హృదయం నిర్మలంగా కాబట్టి సర్వమును ప్రకాశింపజేసే ఆత్మ చైతన్యమునందు ఆకాశ శబ్ద ప్రయోగము ప్రసిద్ధంగా వేదాంత శాస్త్రంలో గాలదు కాబట్టి దహరహ ఆకాశ అనిగానే అదిగో ఆకాశం అంటే మా ఆకాశమైన నువ్వు అలాగే భూతాకాశంలో జీవుడనో పెట్టద్దు అది పరమాత్మకే జీవేతు నాకు వచ్చి ఆకాశశబ్ద దృశ్యతే చూడండి శంకర్లు మాట అన్నారంటే ఇక మీరు వెతుక్కోకర్లేదు మీరు గూగుల్కి వెళ్ళి వెతికినా ఇంకా దొరకదు ఎక్కడైనా సరే ఉపనిషద్వాంగ్మయంలో కానీ గీతలో కానీ ఇవి సోర్స్ బుక్స్ అంట వాటిని ఉద్దేశించే మాట్లాడతారు భగవత్వాదు ఉపనిషత్తుల్లో కానీ ఉపనిషత్తులంటే స్టాండర్డ్ ఉపనిషత్ అక్కడి నుంచి మీరెవేవో ఉపనిషత్తులు పట్టుకొచ్చి ఇవ్వ ఇక్కడ ఉందని మొదలుపెడితే రామ ఉపనిషత్తు కృష్ణ ఉపనిషత్తు గోపాల ఉపనిషత్వం నృసింహోపనిషత్వం ఇలా మొదలుపెడితే ఇంకా దానికి వ్యవస్థే ఉండదు భావనోపనిషత్తు దుర్గోపనిషత్తు ఖాళీ ఉపనిషత్తు ఇంకేం మిగిలిందండి మళ్ళీ మొత్తం ఉపనిషత్తు అంతా కూడా మనం దీంట్లోకి వచ్చేసింది ఇప్పుడు మనం రోడ్డు మీద ఉంటుంది ఊరేగి ఈ ఉపనిషత్తుల పెట్టేస్తే ఇంకా మిగిలింది అలా కాదు స్టాండర్డ్ ఉపనిషత్స్ ఉన్నాయి అవి ఒకటో మాకు తెలిపి అడిగి తెలుసుకోవాలి స్టాండర్డ్ ఉపనిషత్తుంది ఆ స్టాండర్డ్ ఉపనిషత్స్ అండ్ గీత ఈ వాంగ్మయ దీనికి వాంగ్మయము అని పేరు బ్రహ్మసూత్రం అనొద్దు బ్రహ్మసూత్రం భాష్యకం రాసిందే ఈ సోర్స్ బుక్స్ ఈ రెండును సూత్రాల్లో ఏముంటుంది సూత్రాలు కొద్ది కొద్ది పదాలు సో సూత్రాలు కూడా కలుపుకోండి మీరు కలుపుకుంటే ఇవి సోర్స్ ఈ సోర్స్లో ఎక్కడైనా సరే జీవుడు అర్థంలో ఆకాశ శబ్దాన్ని ప్రయోగించటం లేదు కాబట్టి ఆకాశ అని కాబట్టి అది జీవుడు చెప్పడానికి అవకాశం లేదు భూతాకాశం అని చెప్తే చెప్పచ్చు ఇక్కడ భూతాకాశము కూడా పోసాగదని నిరూపించడమైనది ఆకాశ శబ్దాన్ని ప్రసిద్ధంగా ఈశ్వరుని ఎందు ప్రయోగించుటం దాగాలి చాలా సరసమైన ప్రయోగం ఎందుకంటే ఈశ్వరుడు చోట కూర్చు నుండి ఆకాశము ఉండి వాడు ఈశ్వరుడు ఆకాశ లక్షణాలన్నీ ఈశ్వరుని ఎందు పట్టేస్తాయి జ్ఞాపకం అసంగం ఆకాశము అసంగం నిరవయవం ఆకాశంలో అవయవాలు ఉండవు కాబట్టి భూతాకాశస్తు సత్య ఆకాశ శబ్ద ప్రసిద్ధవు సత్య కాదు సత్యామీ ఆకాశశబ్ద ప్రసిద్ధవు ఎందుకో తెలుసుకున్నా ప్రసిద్ధి శబ్దం స్త్రీలింగం ఉపమానోపమేయభావాసంభవా గ్రహీత్యత ఆకాశ శబ్దానికి జీవుడు అయితే కుదరదలంటే ఒప్పుకున్నాము పోనీ భూతాకాశం తీసేసుకుందాము అని మళ్ళీ మొదటకొస్తే ఆ భూతాకాశ ప్రసక్తిని మేమేమో నిరాకరించి ఇక్కడికి భూతాకాశాన్ని నిరాకరించి జీవుడి దగ్గరికి వచ్చాం ఇప్పుడు జీవుణ్ణి నిరాకరిస్తే మళ్ళీ భూతాకాశాన్ని లేవ తీసి అలా కుదరదు భూతాకాశం కాదు ఇది ఆకాశ శబ్దాన్ని భూతాకాశము అర్థంలో ప్రయోగించే ప్రసిద్ధి ఉంది దాంట్లో సందేహం లేదు ప్రసిద్ధం సత్యామతి ఈ సందర్భంలో దహరోష్మిన్నంతరాకాశ అన్నప్పుడు అది భూతాకాశం కాదు అని మేము ఇది వరలో నిరూపించి ఉన్నాము అనేక హేతువులు వాటిల్లో ఒకటేమిటంటే ఉపమాన ఉపమేయ భావము ఈ ఆకాశము ఈ అది చూడండి ఎలా చెప్పారు ఆ ఉపమానం ఒక్కసారి గుర్తు చేస్తారు ధ్యాయాకాశ చాలా విస్తారమైన ఆకాశం దేని భూ భూము భువ ముల్లోకములు విశాలంగా ఇవిడి ఉన్నాయో అని ముందు ఆకాశాన్ని కొనియాడారు ప్రశంసించారు అది ఏ ఆకాశము భూతాకాశం అవునండి దహ రోష్లనంతర ఆకాశ ఇక్కడ ఆకాశం ఉంది చాలా అల్పమైన ఆకాశం అయితే అల్పం ఉన్నవే కానీ నిజంగా అల్పం కాదండే అల్ప ఇవ చాలా పెద్దది ఎంత పెద్దది దీనికంటే పెద్దది దీనికంటే కూడా పెద్దది ఎందుకంటే దీనికి గొప్పతనం ఏంటంటే ములోకాలు దాని ఏం ఉన్నాయని అనుకుంటున్నాం ఆ ములోకాలు ఇంకా అంతకంటే ఎక్కువగా విశాలంగా ఇక్కడ ఈ వీడి ఉన్నాయి అని చెప్తే దాని అర్థం ఏంటో తెలుసిన దీంతో పోలుస్తున్నారంటే భూతాకాశంతో పోలుస్తున్నారంటే మళ్ళీ అది కూడా భూతాకాశం అవ్వదు ఆకాశంతో పోలుస్తున్నారంటే దేవుడు అవుతుందండి మీరు ఇంక ఇంకోటి ఏదైనా పోల్చండి ఆకాశంతో మరొకటి ఏదైనా ఏం పోలుస్తారో చెప్పండి ఆకాశంతో పోల్చారు దేన్ని ఏం పోల్చగలరు ఏది లేదు ఆకాశంతో పోల్చదగ్గది ఆకాశంతో పోల్చదగ్గది ఏది పరమాత్మ ఇంకా వేరే ఏది లేదు అంచేత మీరు పరమాత్మను తప్పించుకోవాలంటే మీకు మార్గం ఉన్నది ఏదో తెలిసిన ఆకాశానికి ఆకాశంతో పోలిక అని అలాంటి పోలిక తప్పు ఎందుకంటే చిన్న ఆకాశాన్ని పెద్ద ఆకాశంతో పోలిక తప్పవుతుంది ముల్లోకములో ఉన్న ఆకాశంతో ఈ ఆకాశం పోలిక లేదే ఇది చాలా పిసరంత ఆకాశం కాబట్టి ఇది అలాంటి ఉపమాన ఉపమేయము అదే ఉపమానము అదే ఉపమేయము అనే పరిస్థితి కాదు ఇక్కడ ఆకాశంతో పోల్చారంటే అరే ఆ పరమాత్మరా పరమాత్మని హృదయంలో ఉంది ఈ ఆకాశంలో ఎన్ని లోకాలైతే ఉన్నాయో అన్ని లోకాలు ఆ పరమాత్మ ఏమి ఉన్నవి అని పరమాత్మార్థమే తప్ప ఆకాశం కాదంకా అక్కడ ఈ ప్రసంగం అంతా కూడా ఇదూరలో చెప్పడమైనది ఇతర పరామర్శాత్ సేత్ నా అసంభవా మళ్ళీ జీవుణ్ణి ఇంకో రకంగా పట్టుకొస్తారు ఆకాశ శబ్దానికి జీవుని జీవుడోనే అర్థం లేదు వాస్తవమే కానీ మీరు కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఏడో ఎనిమిదో అధ్యాయంలో ఉన్నాం డహరోస్మని అంతరాకాశ మొదటి మంత్రం అలా వెళ్ళగా వెళ్ళగా వెళ్ళగా ఆ ఎదరెదర ఇంకా అనేక విషయాలు చెప్పారు ఆ ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎనిమిదో అధ్యాయం మూడో ఖండ మొదటి ఖండలో ఈ రహ రోస్మంతరాకాశ చెప్పి ఇంకా ఏమో చెప్తే రెండో ఖండ మూడో ఖండ అక్కడ ఏమని చెప్తున్నారు అక్కడ ఈ ఆకాశము ఫలానా అని కొంత వివరణ ఇచ్చారు సంప్రసాద ఇత్యాది వివరణ ఆ వివరణను చూస్తే అది జీవుడు కాబట్టి ఈ ఆకాశమునకు అర్థము జీవుడే ఆకాశానికి జీవుడనే అర్థం లేదనేది లేకపోతే లేకపోనేవాయా ఇంకెక్కడా లేదు ఎక్కడ ముటుకు ఆకాశం అంటే జీవుడే ఎందుకో తెలుసిన కొంచెం ముందుకు వెళ్తే పరామర్శ చేస్తున్నారు పరామర్శ అంటే మళ్ళీ ఇంకోసారి వెళ్ళి టచ్ చేయటం అగైన్ యు టచ్ ఆ దాన్ని అలా మళ్ళీ దాన్ని టచ్ చేస్తున్నారు అంటే అలా చేశారు ఆ పరామర్శ చేసే వాక్యంలో జీవుడు ఉన్నాడు ఉన్నదాన్నే పరామర్శ చేస్తా అంతకుముందు చెప్పిందాన్నే మళ్ళీ పరామర్శ చేస్తారు పరామర్శ జీవుణ్ణి చేస్తున్నారు అంటే అంతకుముందు చెప్పింది ఏమిటి అయి ఉండాలి జీవుడే అయి ఉండాలి అంతకుముందు పరామ పరమాత్మని చెప్పి జీవుణ్ణి పరామర్శ చేయరు ఇప్పుడు అకౌంట్ రాస్తున్నారనుకోండి మీ అకౌంట్ ఇప్పుడు ఆడిటర్ మీ అకౌంట్ రాస్తాం మీ అకౌంట్లో ఏదైనా ఒక ఇష్యూ పరామర్శ చేసేటంటే అది మీరు చేసిన ఖర్చుని పరామర్శ చేస్తాడు కానీ ఇంకొకటి ఖర్చుని పరామర్శ చేయడు ఆ అకౌంట్లో ఆ రకంగా దహర విద్యలో కొంచెం ముందుకు వెళ్ళి ఒక మంత్రంలో మళ్ళీ జీవుణ్ణి పరామర్శ చేస్తున్నారు అంటే అంతకుముందు జీవుని యొక్క ఎక్క ఉంటే అవి ఉండాలి కాబట్టి దహర ఆకాశ అంటే జీవుడే ఆకాశ శబ్దానికి అర్థం లేదయా అంటే లేకపోతే లేకపోయాయి లేకపోయినా కూడా ఇప్పుడు ఆ అర్థాన్ని ఏదో విధంగా మేము సరిపెట్టుకోవాలి ఎందుకంటే పరామర్శ జీవుడిది ఉన్నది కనుక అని పూర్వపక్షం ఇతర ఇతర పరమాత్మ కంటే ఇతరమైనటువంటి జీవుణ్ణి పరామర్శ చేయటం వల్ల సహా ఈ దహరా ఆకాశము జీవుడే ఇది చేయితే నా కాదు ఎందువల్ల అసంభవాత్ జీవుడు దహరాకాశము గుట అసంభవము బనుక అదండి సూత్రం సూత్రం మీకు వివరించండి ఇప్పుడు భాష్యంతా తేలిపోతుంది ఏది వాక్యశేషలేనా దహరీ పరమేశ్వర పరిగృహ్యేత అస్తి ఇతర జీవస్ వాక్యశేషే పరామర్శ ఇదంతా కూడా కోర్టు వాతావరణం ఉంటుంది ఇంతకుముందు ఏమని చెప్పారంటే ఆచార్యులు దహర ఆకాశ ఉంది కదా ఈ దహరాకాశం భూతాకాశం కాదు ఎందువల్ల వాక్యశేషలో చూసుకో వాక్యశేషలో భూతాకాశము అవడానికి ఏమీ వీల్లేని విధంగా ఉన్నది జ్యాయానాకాశ జ్యాయానేభ్యో భూతేభ్య అంటూ వాక్యశేషలో అది ఆకాశము కంటే గొప్పది అని చెప్తున్నారు ఆకాశము కంటే గొప్పది అని వాక్యశేషలో చెప్తే అది ఇంకా మళ్ళీ ఆకాశం అవ్వడానికి వీల్లేదు అని ఆర్గ్యూ చేశారు కాబట్టి వాక్యశేషని చూపించి అది భూతాకాశం కాదని నువ్వు అన్నావు కనుక నేను ఇంకో వాక్యశేషం చూపించి అది జీవుడని నేనంటా ఒక వాక్యశేష యొక్క బలం పరమాత్మనే నువ్వు స్వీకరించాల్సిన భూతాకాశం పనికి రాదు కదా నేను నీకు ఇంకో వాక్యశేషం చూపిస్తాను ఆ వాక్యశేషలో ఇతరస్య జీవస్య పరమాత్మ కంటే ఇతరము జీవుడు జీవుడికి కూడా పరామర్శగలదు పర పరమేశ్వరుడు వేరు జీవుడు వేరు అని కదా వ్యవస్థ సో ఆ జీవుణ్ణి ఇక్కడ పరామర్శ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు దహర ఆకాశము జీవుడే అవ్వాలి అనే పూర్వపక్షం ఏమిటి ఆ వాక్యం జీవుణ్ణి పరామర్శ చేశాడు వాక్యశేషలో ఉంటాడే ఆ వాక్యం ఏమిటి అంటే అంచేతనే దీనికి వాక్యశాస్త్రము పేరు మీమాంస శాస్త్రానికి వాక్యశాస్త్రము అంటే వాక్య పదాలన్నీ తెలుస్తూ ఉంటాయి ఇంట్లో తెలియని పదాలే ఉన్నాయి అన్ని పదాలు ఆకాశము దహనము ఇవన్నీ తెలిసిన పదాలే ఆ వాక్యముల యొక్క తాత్పర్యమేమిటి అది విచారం అథయ ఏష సంప్రసాద అస్మాత్ శరీరాత్ సముత్య పరం జ్యోతి రూప సంపద శ్వేన రూపేణ అభినిష్పద్యతేష ఆత్మా ఇది హోవాచ ఇ అని ఉంది వాక్యం అత అంటే అంతకుముందు చెప్పింది చెప్పి తర్వాత చెప్తున్నాను ఏ ఈ సంప్రసాదము కనుదో అని మొదలైంది సంప్రసాదుడు ఉన్నాడు వాడికో మొత్తం వాడికో పేరు పెట్టాం సంప్రసాదుడు అని పేరు ఈ ప్రసాదం అనే మాట ఇక్కడి నుంచే వచ్చి నిన్న నేను గీత పాఠం చెప్తే ప్రసాదం లేదు ఏదో చెప్పాను తర్వాత ఇంటికి వెళ్ళాలనుకున్నా మనం ప్రసాదం గురించి ఏదో చెప్పాం ఇలా చెప్పగలం అవసరమా అక్కర్లేదేమో అన్నమా నాలో నాకే నాకు అబ్జెక్షన్ ఏంటంటే అంటే నాలో నాకే నాకు అబ్జెక్షన్ ఏంటంటే దేవాలయాలు పాఠశాలలుగా మారిపోవడం చాలా దురదృష్టకరమైన పరిణామం నెంబర్ వన్ నెంబర్ టూ ప్రసాదాన్ని అమ్మకానికి పెట్టడం తర్వాత అది ఒక కమర్షియల్ ఎంటర్ప్రైజ్ కింద తయారు చేసి దేవాలయాలకి ఆదాయాన్ని సమర్పించే ఒక సాధనంగా దాన్ని తయారు చేయడం దాని మీద పాలిటిక్స్ మాకు ప్రసాదం అందిందని ఒకడు అందలేదను ఒకడు దాని మీద దెబ్బలాట్లు కొట్లాట్లు టీవీలు న్యూస్లు ఇదంతా దేవుడి పేరు మీద అయిపోతూ ఉంటే బ్లాక్ మార్కెటింగ్ ప్రసాదం తర్వాత ప్రసాదంలో డూప్లికేట్ ఒరిజినల్ ప్రసాదము డూప్లికేట్ ప్రసాదం ఈ డూప్లికేట్ ఎలాంటి డూప్లికేట్ అంటే యూ కెనాట్ డిస్టింగ్విష్ జనరల్గా డూప్లికేట్ అంటే క్వాలిటీ ఒకేసారి తక్కువ ఉండాలి ఇది ఒకసారి ఎక్కువ ఒక్క విషయం ఎక్కువ ఉంటుంది సైజ్ ఎక్కువ ఉంటుంది వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది క్వాలిటీ ఎక్కువ ఉంటుంది ఫ్రెష్నెస్ ఎక్కువ ఉంటుంది ఫేక్ కరెన్సీ ఏదో పేరుతో మీరు ఆ ఫేక్ పట్టచ్చు దీంట్లో ఫేక్ ఏది లేదు అంతా ఒరిజినల్ వాళ్ళు ఉపయోగించే జీడిపప్పు కంటే మంచి జీడిపప్పు వాడత వాళ్ళకంటే మంచి శనగపిండి తోటి మంచి ఆయిల్ తోటి చేసి ఒక గ్రామ్ ఎక్కువ ఉంది ఇట్లాగా మంచి నెయ్యి చేసి వాడతారు వాడి సరిగ్గా అదే టైప్లో ఉంటుంది దానికి మీరు పది రూపాయలు ఇస్తున్నారు కదా దీనికి అక్కడ బ్లాక్లో ఎంత ఇస్తున్నారు యాభై రూపాయలు ఇస్తున్నారు ఇది రూపాయలు తీసుకోండి వాటిలో ఇట్లా లూజ్ నోట్లో వేసుకుని చూడండి ఈ నోట్ లూజ్ ఎనీథింగ్ మరి ఇంకా డూప్లికేట్ ఎలా అంటే నైవేద్యం పెట్ట నువ్వు పెట్టి నైవేద్యం నువ్వు వింటున్నావు ఆ లడ్డు ఎదురకుండా పెట్టుకుని కళ్ళు మూసుకుని నైవేద్యం పెట్టుకోరా పెట్టుకుని చక్కగా తినొచ్చు నేనైతే ఆ లడ్డూయే కొనుక్కుంటా కొనేసుకుని నైవేద్యం పెట్టుకుంటా టెంపుల్కి ఆదాయం తగ్గుతుంది సో ఇదంతా ఇదంతా చూసి నా మనసు వికారం చెంది నేను అలా చెప్పాను ప్రసాదము మధురంగా ఉండాలి ఎందుకంటే భక్తి మధురమైనది కనుక అందుకోసం మధురం భక్తి మధురం భక్తి భక్తి రసం మధుర రసం శృంగారము రసం మధుర రసం సో వాటికి ఆ మాధుర్యం ఉండాలి దాని కాబట్టి ప్రసాదం తీయగా ఉండాలి దాంట్లో సందేహం లేదు సో కానీ అది మనస్సుకి ప్రసన్నతకు ప్రతీక అనే విషయాన్ని మర్చిపోకూడదు ఈ సంప్రసాదుడనే వేడకూడన్నాడు అంటే వీడి అర్థం దాన్ని అర్థండు తెలుసిన వీడి మనస్సులో ఉండే సంసారం అంతా కూడా అది ఆ ఇండుపు కింద పడినప్పుడు నీళ్ళలో ఉండే మురికంతా దిగిపోయినప్పుడు తేతగా నీరు తేటైపోయినట్టుగా వీడి మనస్సులో ఉండే కాలుష్యమంతా పోయి వీడు బాగా తేతగా అయిపోయాడు వాడికి సంప్రసాదుడు అని పేరు ఏష సంప్రసాద ఈ సంప్రసాదుడు ఈ సంప్రసాదుడి జీవుడే అని వీడి ఆర్గ్యుమెంటు ఈ పూర్వపక్ష వాడి యొక్క ఆర్గ్యుమెంట్ ఈ సంప్రసాదుడు ఉన్నాడే ఈ శరీరము నుండి పైకి లేచి అస్మాత్ శరీరాత్ సముత్య చూడండి సరిగ్గా ఈ మంత్రం దగ్గర మీకు నేను మనిషి తప్పుదారి పట్టడానికి అవకాశం ఉండే సందర్భం నేను చూపిస్తాను దీన్ని ఒకడు ఏమంటాడో తెలిసినా ఈ శరీరం ఇలా పడి దీని నుంచి వాడు పైకి లేస్తాడు అని చెప్తాడు ఈ శరీరం పైకి లేచి ఇంకో శరీరంలో ప్రవేశించి ఎక్కడికో వెళ్ళేదో చేస్తాడు అని చెప్తాడు అలా ఉండదురా అంటే ముందు అస్మాత్ శరీరాత్ సంథాయా ఉతి థాయ పైకి లేచి అని అర్థం ఈ శరీరం నుండి పైకి లేచి దాని అర్థం ఈ శరీరంలో ఉంటాడని దీన్ని నుంచి పైకి లేస్తాడని కాదండి అస్మాత్ శరీరాత్ సంథాయ అంటే ఈ శరీరము అనే అభిమానాన్ని విడిచిపెట్టేస్తాడు అని చూడండి ఆ శరీరమునందు తాదాత్మ్యాన్ని విడిచిపెట్టేస్తారు సో అప్పుడు ఏమైపోతుంది మీరు ఎప్పుడైతే శరీరం నుంచి తాదాత్మ్యాన్ని విడిచిపెట్టేశారో మీరు సంప్రసాదు లేకుంటారు ఒక సలహా ఉంది ఇది నేను అబ్జర్వ్ చేసి చూశాను ఈ సలహాను చాలా ప్రాక్టికల్ అని నాకు అది మీరు ఏమైనా ట్రై చేస్తారేమో ట్రై చేయండి అది ఎలాగంటే మీరు యూ డోంట్ డూ ఎనీథింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యువర్ బాడీ అది అది దాని సంస్ప బాడీ ఐడెంటిఫికేషన్ బాడీ తోటి ఐడెంటిఫై అయ్యి మీరేమి చేయద్దు యూ ట్రై ఇప్పుడు సపోజ్ మీకు ఎవడైనా ఎవరి మీదైనా కోపం ఉందనుకోండి ఫోన్ చేసి కరిగేయాలనుకున్నారనుకోండి సపోజ్ అప్పుడు మీరు ఆ పని చేయాలంటే మీరు బాడీ ఐడెంటిఫైడ్ పెర్సన్ అవ్వాలా అక్కర్లేదా అవ్వాలి కమ్ డోంట్ డూ ఇట్ ఏమండి సపోజ్ ఆకలి వేసింది ఈ పూట ఈ కూర ఆ ఆ స్వీటు ఉంటే చాలా బాగుంటుంది అని వాటిని తెప్పించుకుని తిన్నారనుకోండి అప్పుడు మీరు ఏమిటో బాడీ ఐడెంటిఫైడ్ పర్సన్ అయ్యారు డోంట్ బీ దాంట్ అంటే భోజనం మానేయమని కాదు శరీరం నిలబడడానికి అవసరమైన ఆహారాన్ని శరీరమే సంపాదించుకుంటుంది యూ రిమైన్ క్వట్